పరిస్థితికి అనుగుణంగా తెలుసుకుంటూ ఉండటం జరుగుతుంది ఒక అంధుడు ఉన్నాడు ఒక చూపు గలవాడు ఉన్నాడు ఇద్దరు ఎందు ప్రజ్ఞానం ఉన్నది ఒకటి ఎందుకు ప్రజ్ఞానం ఉంది ఇంకొకటి ఎందు లేదు అని మీరు చెప్పలేరు ఇద్దరు ఎందు ఉంది మరి అయితే వీడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే అది ప్రజ్ఞానము లేకపోవట కారణం కాదు మరి ఏమిటి కారణము అంటే ఉపాధి తేడా ఉండబట్టి ఈ ఉపాధి ఆ ఉపాధి తేడాలన్నీ ఉపాధి కానీ ప్రజ్ఞానంలో అన్ని ప్రజ్ఞానములు ఒకే ఒక్కటే ది హ్యావ్ ది సేమ్ సోర్స్ దిజిన ది ఆరిజినేట్ ఫ్రమ్ ది సేమ్ సోర్స్ తప్ప చేయి వాతి ఎంత అని కూడా చెప్పబోతున్నారు దాని నుండే పుట్టాయి దాంట్లోనే కలిసిపోతాయి మానవులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు పూర్వజన్మలో నేనేమిటి నెక్స్ట్ జన్మలో నేనేమిటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎందుకు వచ్చిన ప్రశ్న అండి పూర్వజన్మలో మీరు పరమేశ్వరుడు నెక్స్ట్ జన్మలో మీరు పరమేశ్వరుడు వై డోంట్ యు నో దట్ ట్రూ సో ఎవళ్ళో నాడీ గ్రంథం దగ్గరికి వెళ్ళారు నాడీ గ్రంథం దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు అందరికీ ఒకవేళ చెప్తే బాగుండదు అనుకున్నాడో లేకపోతే కొంత వెరైటీ ఉండాలనుకున్నాడో ఏమో మీకు ఆఖరి జన్మ అని చెప్పాడు ఆ వ్యక్తి ఈ నెక్స్ట్ జన్మ ఏమిటనే ఈ అడిగితే నెక్స్ట్ జన్మ ఏదో చెప్పుకుంటున్నాడు మీరు మహారాజా పుడతారు ఏదో ఇది చెప్పుకుంటారు అది పుడతారో లేకపోతే మీరు స్వర్గంలో పుడతారని ఏదో చెప్పే వాళ్ళకి చెప్పారు వాళ్ళు కూడా వెరైటీగా చెప్తారు కదా కావాలని చెప్తారని నేను అన్న ఏదో చూసి చెప్తారు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 వచ్చి తేల్చుకొచ్చిన సమాచారం ఏంటంటే నెక్స్ట్ జన్మ లేదు నాకు సరే హోలీ నెక్స్ట్ జన్మ లేదు వి హ్యాపీ హౌ ఎక్కడో ఉపన్యాసంలో విన్నారో ఆత్మజ్ఞానం వల్లనే మోక్షము అప్పుడే ఇంకా జన్మ ఉంది నస పునరావర్త మరి నాకు ఆత్మజ్ఞానం ఉందా చూసుకుంటే లేదు ఎలాగా స్వామిజీ నాకు ఆత్మజ్ఞానం లేదని నాకు అర్థమవుతోంది నెక్స్ట్ జన్మ మరి లేదని నాకు నాడి గ్రంథంలో వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి ఆత్మజ్ఞానం సంపాదించుకోండి నేను సంపాదించుకోగలనా అని ప్రశ్న వేసినప్పుడు వారి ముఖంలో ఒక బంద నేను చాలా బాధపడ్డాను అయ్యో మనుషులు ఉన్న సమస్యలకు తోడుగా ఇటువంటి సమస్యలను కొత్త కొత్త సమస్యలను తీర్చుకొస్తాను హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ బీయింగ్స్ మనం ఏం చేస్తామంటే కష్టపడి కృషి చేసి కొత్త సమస్యను సృష్టించుకుని ఆ సమస్యతో దేవులాడుతూ దుఃఖిస్తూ బతకడం మన అలవాటు నిజంగా దిస్ ఇస్ వాట్ వీడు వైరాగ్యం గురించి బోధిస్తే ఈ రోజులు ఎలా తయారే అంటే వైరాగ్యం గురించి బోధించాలంటే కొంచెం ముందు వెనక చూసుకోవాల్సి వస్తుంది ఆఖరికి సాధు సమాజంలో కూడా వైరాగ్యం గురించి బోధించడానికి వెనకాడాల్సి వస్తుంది ఏమిట్రా వీడు ఏదో నలుగురం ఏదో ఉల్లాసంగా ఉన్నాం వీడు వైరాగ్యం ఉంటాడు వీడు మొహం ఇచ్చారని అనుకుపోతారేమోనని భయం వేస్తుంది సమాజం సాధు సమాజంలో కూడా వైరాగ్యం అనే మాట ఎత్తడానికి సందేహం కలుగుతుంది అంచేతనే సాధు సమా సమాజం ఎందుకండి సాధువులు ఏకాంతంలో కూర్చుని విరక్తిగా గడపాల్సిన వాళ్ళు కానీ సమాజంతో పనేమిటి కాబట్టి సాధు సమాజానికి కూడా వెళ్ళబుద్ధి కాదు సొసైటీ ఇస్ లైక్ దాట్ ఆల్ సూపర్ఫిషియల్ అప్రోచ్ ఎనీవే ది పాయింట్ ఈజ్ పూర్వజన్మేమిటి పరజన్మేమిటి ఎందుకు వచ్చిందండి ప్రసక్త యాజ్ ఆఫ్ నౌ You are one ray of that infinite source, aksharam. You are one ray. Surya keranamun, suriyinlo bilinam hai pootundi. Then go sam, nene indra kumundi akadu nana, yippude akadu nana, yandiki samacharam anta kudha arthalan samacharam kazi. Kabatti, so, ghatad yupadhi, patra cheiva api yanti. Ante bhaedam, anta kanta vastu so, swarupanlo bhaedam yami nelo. So, సో ప్రజ్ఞానాంశ ప్రధానవి ఇప్పుడు కూడా ఏమని చెప్తారంటే మహాత్ములు డోంట్ డోంట్ బీ కన్సర్న్ అబౌట్ వాట్ అపియర్స్ ఇన్ కాన్షియస్నెస్ బీ కాన్షియస్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి కనపడిందనుకోండి ఆ కనపడ్డదేమిటి అని మీ మనస్సు మీ దృష్టి అంతా దాని పెట్టారనుకోండి అదే అదే ఒక పద్ధతి అంటే అప్పుడు అది యథార్థం అన్నట్టుగా హాసిస్తుంది అలా కాకుండా ఇది కనపడింది నిజమే ఇది ఎలా కనపడింది ప్రజ్ఞానాంశు ప్రసాదం ఆ ప్రజ్ఞానాంశువు అంశువు అంటే కిరణం ఆ ప్రజ్ఞానము అనే కిరణము దాని మీద పడబట్టే అది కనపడింది లేకపోతే ఎలా కనపడుతుందండి లేదంటే రోజా గొప్పదా రోజాని చూచి సంతోషించే పురుషుడు గొప్పవాడు పురుషుడే గొప్పవాడు కానీ మనం ఎలా పోతూ నేను శుద్ధ యోగ్యుణ్ణి నా చుట్టూ జగత్తే సర్వము అనే విధంగా మనం జీవిస్తూ ఉంటాం ఎంత పొరపాటు చూడండి సో ఆ ప్రజ్ఞానము ఈ దేహమునుందో ఆ ప్రజ్ఞానము ఉన్నది బీ కాన్షియస్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆ ప్రజ్ఞానాన్ని ఏ ప్రజ్ఞానం వలన అయితే చూస్తుందో చెవి వింటుందో ఆ ప్రజ్ఞానము యొక్క మహిమను అవగా దాని ఎందు మనస్సుని లగ్నం చేసే ప్రయత్నం చేయండి ట్రై టు కమ్ టు గ్రిప్స్ విత్ దాట్ Don't you bother about what comes to life in that prajnana. What is the prajnana? What is the prajnana? What is the prajnana? What is the prajnana? What is the prajnana? What is the prajnana? What is the prajnana? Any blessed thing you take. And tell me, is it real? Is it not transitory? That is why in this life, ఏది సత్యం కాదు సర్వము అలా చేయి జారిపోయేది ఏది మిగదు ఒక్కటే మిగులుతుంది ఆఖరికి ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా ఆ ప్రజ్ఞానమే మిగులుతుంది నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేసుకున్నాను అనే జ్ఞానంతో వీడు విడిచిపెట్టే హోదల పోతుంది కాబట్టి ఆ ప్రజ్ఞానము ఏదైతే కలదో అది అది లై ఇట్ లైక్ దిస్ వే ఆఫ్ సన్ ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుండు అని అలాగే దేవుణ్ణంటే ప్రకాశస్వరూపుడు అనర్థం సో ఆ భేదము భేదము కల్పితము దేహభేదాన్ని అనుసరించి భేదము వచ్చింది వాస్తవంలో ఆ అక్షరపర బ్రహ్మ ప్రజ్ఞానమంతా కూడా ప్రజ్ఞాన కిరణములన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి శంకరులు ప్రజ్ఞానాశ ప్రానై శంకరుల వాణి చాలా గంభీరమైనటువంటి వాణి ఎనివే తర్వాత ఏం నానామూకృతదేహోపాధి ప్రభవం అను ప్రజాయంతే తస్నేవాక్ష అపియంతి అంతీ దేహోపాధిల అనువిలయేదాం ఇదే విధంగా అంటే ఆకాశదృష్టాంతం చెప్పి అదేవిధంగా నానామూపృతదేహ ఉపాధి ప్రభవం అను ప్రజాయంతే అది ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడు జీవుడు పుట్టాడు అన్నారు జీవుడు పుట్టాడు అంటే చైతన్యం పుట్టిందా ఇప్పుడు అద్దము చీకట్లో ఉంది దాంట్లో సూర్యుడు లేడు అద్దాన్ని బయటికి తీసుకొచ్చారు దాంట్లో సూర్యుడు మెలమిలా మెరుస్తూ కనపడ్డాడు ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా అద్దంలో కనపడిన సూర్య బింబ ప్రతిబింబము పుట్టిందా పుట్టినట్లు అనిపించింది దానికి పుట్టుతే లేదు సో ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అదేవిధంగా ఇక్కడ ఒక జీవుడు పుట్టాడని దిట్టేడని ఈ రకమైన వ్యవహారం ఏదైతే కలదో ఈ వ్యవహారానికి మూలం ఏమిటంటే వాస్తవంగా ఆ చైతన్యము ఆ ప్రజ్ఞానమే పుట్టిందనో లేక ప్రాణమే పుట్టిందనో లేక సత్యతత్వము అక్షర పరబ్రహ్మ అది పుట్టిందనో కాదు అది ఎప్పుడు పుట్టదు పుట్టినట్టు అనిపిస్తుంది ఎలాగంటే దేహ ఉపాధి ప్రభవం అను ప్రజాయంతే దేహము అనే ఈ ఉపాధి పుడుతుంది దేహ ఉపాధి ప్రభావం అను అను అంటే పశ్చాత్ ఆఫ్టర్ అనుసరించి దాన్ని అనుసరించి దాని వెనక్కాల దాంతోపాటు దాన్ని వెనక్కాలంటే ముందు అది దాని తర్వాత ఇదని కాదు దాంతోపాటు సో దేహ ఉపాధి దేహమోనే ఉపాధి పుట్టుతుంది దేహమోనే ఉపాధి పుట్టినప్పుడు నిజంగా పుట్టిదేమీ లేదండి నిజంగా ఏమిటి పుడుతుంది పుడుతుంది ఏది పుట్టదు పుట్టినట్లు అనిపిస్తుంది ఉడికే కన్వెన్షన్ అందరం కలిసి పుట్టు పుట్టుక అని అనుకుందాము అనుకున్నాము సరే పుట్టుకని అనుకున్నాం కనుక దాన్ని దానికి టైం కూడా చూద్దాము సరే చూద్దాం టైం కూడా చూసాం కనుక తిథి వారం నక్షత్రం కూడా చూద్దాము సరే చూసాము మరి ఈ తిథికి ఆ తిథికి తేడా ఉంది కనుక ఏమైనా భేదాలు ఉంటాయా జీవితంలో అది చూద్దాము మొత్తానికి ఇంకో దారిలో పడిపోవడం అలాగా అసల మీద ఇంకో దా అలాలోలా వెళ్ళిపోతూ ఉండడం అది మళ్ళీ అదంతా వెనక్కి రావాల్సి ఉంటుంది వేరే వెళ్ళి మహోత్సవాదే ఉంది మళ్ళీ అదంతా న్యూట్రలైజ్ చేసుకుంటూ న్యూట్రలైజ్ చేసుకుంటూ ఆత్మకు పుట్టుకలేదు అనే స్థితికి మళ్ళీ వెనక్కి రావాలి అదే ఈ జన్మలో మాకు కంగారు సరే కంగారు లేదంటే మళ్ళీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దేహ ఉపాధి ప్రభావం అనుప్రజాయంటే ఈ ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి అంటే పుడుతున్నట్లు అనిపిస్తున్నాయి ఎందుకంటే దేహంలోనే ఉపాధి ఒకటి అది ప్రభావం అది పుట్టింది అది పుట్టినప్పుడు ఆ పుట్టుకను ప్రభావం అంటే పుట్టుకను అను అనుసరించి ప్రజా ఎంతే పుడుతున్నాయి దేహం పుట్టింది నేను పుట్టాను అదేవిటి దేహం పుడితే నేను పుట్టాను నేనే దేహము కనుక అదేవి నువ్వు ఎలా అవుతావు అయ్యా దేహము పక్క నుంచి నువ్వు నీ చేత దర్శింపబడేది నువ్వెలా అవుతావు నీ చేత దర్శింపబడేది నీ చేత దర్శింపబడేది అవుతుంది కనుక నువ్వెలా అవుతుంది అంటే నాకు బాగా దగ్గరగా ఉంది కనుక ఉపాధి అంటే ఎంత దగ్గర అంటే అది ఉంటే నేను చూస్తున్నాను అది లేకపోతే చూడటం లేదు కనుక అదే నేను అది ఉంటే నేను నడుస్తున్నాను అది లేకపోతే నేను నడవటం లేదు కాబట్టి అదే నేను అని అదే నేను నేనే అదే అని మమేకమైపోయి ఎంత దగ్గరగా ఉంది అంచేతనే అజ్ఞానమో అవివేకమో వచ్చి పడ్డాయి కొంచెం ఓపరంతో దూరం ఉంటే అజ్ఞానం అవివేకం ఉండదు కానీ జ్ఞానులకు దూరం బాగా భాషిస్తుంది ఆ జ్ఞానులకు అంటే దేహ తాదాత్మ్యంతో జీవించడానికి అలవాటు పడితే మనకి ఆ దేహ దేహ దేహ తాదాత్మ్యం అలాగే కొనసాగుతూ ఉంటుంది కానీ మహాత్ములకి దేహ తాదాత్మ్యానికి అతీతంగా జీవిస్తారు దే లివ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ దేహం కూడా కాన్షియస్నెస్సే కదండి మీరు హ్యావ్ టు బి బాడీ కాన్షియస్ జన్ ఓన్లీ దేర్ విల్ బీ బాడీ Unless your body conscious, where అన్లెస్ యూ ఆర్ బాడీ కాన్షియస్ వెరీస్ ది బాడీ ఇప్పుడు ఎనస్థిషియా ఇచ్చారు వెరీస్ ది బాడీ వెర్ ఇస్ నో బాడీ మిగతా వాళ్ళకు ఉంటుంది కానీ వాడికి బాడీ లేదు కదండి సో ది బాడీ అంటే బాడీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడే బాడీ బాడీ కాన్షియస్నెస్ ఉండాలి అంటే వీడు వీడు కాన్షియస్నెస్ స్వరూపం అయి ఉండాలి కాబట్టి ఆ దేహ తాదాత్మ్యంతో జీవి దేహ తాదాత్మ్యం కొద్దో గొప్ప అందరికీ సమానమే కానీ దేహమే నేను అనే ధోరణంలో జీవించరాదు దేహమే నేను అనే ధోరణిలో ఒక సమాజం మొత్తం సమాజం జీవిస్తూ ఉంటే అది చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను చూస్తూ ఉంటాను అమెరికాలోనూ అక్కడ అలాగే దేహాత్మభావం తప్ప ఏ ఏమీ దేహమే సర్వం ఇంత పెసరు తేడా రాకూడదు ఒంటికి ఏదైనా పెసరు తేడా వచ్చిందంటే వెళ్ళిపోయే హాస్పిటల్లో డాక్టర్ ముందు వాలిపోవడం ఇంకా ఆ డాక్టరు ఈ పేషెంట్ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం సైన్స్ అంతా ఉపయోగించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు ఏమిటంటే ఆ ఇన్వెస్టిగేషను ఇక్కడ ఒక చిన్న ఈ బుగ్గ మీద ఒక చిన్న ముడత ఒకటి వచ్చింది అది ఇన్వెస్టిగేషన్ ఈ ముడత ఎందుకు వచ్చింది ఏమో యాభై ఏళ్ళు వస్తే ముడతలు రావు ఏవో వస్తూ ఉంటాయి మొహాన్ రాదు ముడత ఎందుకు వచ్చింది నో నో ఇట్ కెనాట్ బీ దే చూడండి దేహ తాదాప్యం ఎంత బలంగా ఉంటుందో ముడత ఉండడానికి వీలు అయితే మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు ఈ ముడత ఉండడానికి వీళ్ళు అయితే ఏం చేద్దామంటే దెర్ ఆర్ సర్టన్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజెక్టెడ్ అది ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ముడతకు పోతుంది ఒక తల్లి నా క్లాస్లో కూర్చున్నాను అయోవా నుంచి వచ్చింది నా క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ అమెరికన్స్ నేను ఆయన టెలింగ్ ది ట్రూత్ ఆఫ్ ఇట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడూ కళలో కూడా ఊహించని సంగతులు అనేవి వింటూ ఉంటారు వాళ్ళకి వింటేనే అలాగా ఆశ్చర్యకరంగా ఉంటారు సరే ఆ తల్లి వచ్చి కూర్చుంది కా పాఠం మన పాఠం ఇంకా చెప్పేదే ఉంది అశరీర ఆత్మ దట్ ఈస్ ది టాపిక్ చాంద్రోజ్యం ఎనిమిదోజ్ఞంలో అశరీర ఆత్మ ఆత్మ శరీరాత్మ ఇవన్నీ ఆత్మ యొక్క టాపిక్స్ ఇవి అశరీర ఆత్మ అది చెప్తా నేను ఉదాహరణ మనం ఈ కెమికల్స్ ఇవి వాడుతూ ఉంటారు సింథటిక్ కెమికల్స్ని శరీరానికి శోభ కోసం కానీ వాటిల్లో చాలా అనారోగ్యాన్ని కలిగించేటువంటి కారణం ఉన్నది పైగా అనారోగ్యం ఆరోగ్యం అలాంటి పెట్టి దేహ తాదాత్మ్యాన్ని బాగా బలం చేస్తాయవి అది మన ప్రవృత్తికి అది శోభన ఏదు అని ఇదే అంటే ఆవిడ పాపం చాలా కంగారు నా దగ్గరికి వచ్చారు వచ్చి ఏమండి ఇలాగంటి పరిస్థితి ఉంది మరి ఏం చేయాలని అమ్మ మానేయండి ప్లీజ్ స్టాప్ ఇట్ అంటే యూ బిలీవ్ మీ షీ రేజ్ దై హౌ స్వామీజీ ఇఫ్ ఐ స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ కెమికల్స్ ఐ విల్ నాట్ లుక్ సో నైస్ సొసైటీ ఎటువంటి ప్రెషర్ని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా కూడా అటువంటి ప్రెషర్ని సొసైటీ అలాగా ఒక వ్యక్తుల మీద పెట్టిందంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఎటువంటి ప్రెషర్లో ఉంటారో మీరు ఊహించండి నిజంగా ఎంత ఇదే మోడర్న్ సొసైటీ అంటే వీళ్ళదేంటి కొత్త కొత్త సమస్యలను నెత్తిమీద వేసుకుని వాటితోటి వేగిపోతూ ఉంటారు మానవులు వేగిపోవడమే వేపడం వేయించినట్టు వేగిపోవడమే తాపం అంటే ఎలా ఉంది సో దేహ తాదాత్మ్యము అది మనిషికి శోభని ఇవ్వదు తర్వాత మహాత్ములు చాలామంది చెప్తారు దేహ తాదాత్మ్యం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా న్యూట్రలైజ్ చేసుకోకపోతే మీరు భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది ఎందుకంటే దేహము ఉన్న తర్వాత అది నిరంతరం అది పరిణామశీలంగా ఉంటుంది దానికి మార్పే దాని స్వభావం ఈ కూట ఉన్న దేహం రేపు ఉండదు అలా మారిపోతూ ఉంటుంది అది రకరకాల మార్పులు వస్తాయి ఈ మార్పులన్నింటినీ కూడా ఒక రకమైన నిర్లిప్తతో అసంగంగా మనం స్వీకరించగలగడం చేస్తాం అవ్వాలి లేకపోతే దేహాన్నే ఆరాధించుకుంటూ బతికేస్తే అది చాలా హాని కాదు హాని అది మనిషికి మంచిది కాదు కాబట్టి దేహ ఉపాధిని అనుసరించి ఈ ఆత్మ చైతన్యం పుట్టిందా అన్నట్టుగా అనిపిస్తుంది దేహాల్లో ఉండే భేదాన్ని బట్టి నానా నామరూప దేహ ఉపాధి ఈ నానాత్వము ప్లురాలిటీ ఏదైతే నానాత్వం కలదో ఇది నామరూపాలకి సంబంధించిన నానా తీసుకోనా వస్తువు యొక్క నానా కాదు ఆభరణాలలో నానా ఉన్నది ఇది నానా అంటే వేరు వేరండి నానా అంటే తెలుసు కదా మరో మీరు సో ఈ ఆభరణాల్లో ఉండే నేహ నానాస్తికించనా అని శృతి యొక్క వాక్యం సో ఈ ఆభరణాల్లో ఉండే నానాత్వం ఏదైతే కలదో ఇది నామరూపాలకి సంబంధించిన నానా అంతేకాని బంగారంలో నానా ఏమీ లేదు బంగారం అంతా ఒక్కటే ఈ అంత బంగారము కూడా కోలారు గనుల నుంచి పుట్టింది ఒకప్పుడు బంగారం అంటే చెప్తున్నాను దీనికి అంతకీ సోర్సు కోలారు గనులే అదేవిధంగా సకల ప్రాణులలో ఉండే చైతన్యము అది నానా కాదు ఆ ప్రజ్ఞానము ఏకమే వాటన్నిటికీ మూలము గణి ఒక్కటే అది అక్షర పరంబ్రహ్మ మరి నానా ఎక్కడి నుంచి వచ్చింది నానా వస్తువు కాదయా నానా నామరూప నామరూపాలు నామరూపాలు నానా మరి అయితే మనం దేహం గురించి మాట్లాడుతున్నామంటే దేహం అంటే నామరూపమే అది మళ్ళీ ఇంకొకటి దేహం అంటే నామరూపం అదేమిటండి దేహం నామరూపం ఏమిటండి అంటే దే మన నామరూపం కాకపోతే ఏమిటది పంచభూతాలు అది వస్తువులు వాస్తవంలో పంచభూతాలు మనమేమో లివర్ కిడ్నీ ఇవన్నీ మరి నామరూపాలు కాలేదు అంతా పంచభూతాలే సో పంచభూతముల ఉందే ఒక విశిష్టమైనటువంటి రచనని బట్టి కన్ఫిగరేషన్ని బట్టి వేరు వేరు అవే సెల్స్ అండి అవే బ్లడ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ సెల్స్ అవే ఇక్కడుంటే చీక్స్ అన్నారు ఇక్కడుంటే చిన్ అన్నారు ఇక్కడుంటే నోస్ అన్నారు నామరూపభేదం కాలేదు అది నామరూపభేదం తప్పింకోవట్లేదు కాబట్టి దేహము అంటే నామరూపములు నామరూపాల్లో భేదమున్నది కానీ వస్తువులో భేదం లేదు ఈ నామరూపాత్మకమైన దేహములు పుడుతూ ఉంటాయి అవి పుట్టినప్పుడు అదిగో పుట్టాడు పుట్టాడు పుట్టి తత్ర చేయవ తస్మిన్నేవ అక్షరే అపియంతి మళ్ళీ ఈ ప్రజ్ఞానములన్నీ కూడా ఈ ప్రజ్ఞాన కిరణములన్నీ కూడా మళ్ళీ ఆ అక్షరంలోనే ఈ విస్ఫులింగములన్నీ మళ్ళీ అగ్నిలో కలిసిపోయినట్టుగా అగ్నిలో కలిసిపోతాయంటే మళ్ళీ వెనక్కి వచ్చి పడతాయని కాదు ఒక సర్వవ్యాపకమైన అగ్నిలో కలుస్తుంది దృష్టాంతం ఎంతవరకు అంతవరకే సో అది అదే అక్షర పరబ్రహ్మ నుండి వచ్చే ఈ నామరూపాలన్నీ దేహములన్నీ మళ్ళీ దాంట్లోనే కలిసిపోతాయి అపి అంటే దాంట్లోనే విలీనమైపోతాయి ఎంత అంటే వెళ్ళిపోతాయి అపి ఉపసర్గ అక్కడ అపియను ఉపసర్గ తెచ్చేప్పటికీ అపియంతి అంటే విలీనమైపోతాయి వెళ్ళిపోతాయంటే దాంట్లో వెళ్ళి కలిసిపోతాయి సో ఇలాగా ఎప్పుడు కలిసిపోతాయి ఎప్పుడు పుట్టేయి దేహోపాధి పుట్టినప్పుడు పుట్టేయి దేహోపాధి విలయమను విలీయంతే ఆ దేహమునే ఉపాధి విలీనమైపోయినప్పుడు ఇవి కూడా అన్నీ విలీనమైపోతాయి మళ్ళీ దేనికి ఇంకో దృష్టాంతం ఇలాగా ఘటాధి విలయం అను సుషిర భేదా ఇవా ఇవా ఉందిగా సో ఇప్పుడు ఎలాగంటే ఒక కొండ ఉంది ఒక గదిలో ఉంది ఈ కొండని కొండ పగిలింది కొండలోని ఆకాశమే ఏమైనది కొండలో ఆకాశం ఒకటి కదా ఇప్పుడు పాలు పోసుకుందుకు లేదు పోనీ అంతకుముందు కొండ పంకులు రెండు ఇలా పడిపోయినా ఆకాశం అక్కడేముంది పాలు పోసుకోమంటే ఇంకేం పోసుకుంటారు అక్కడ పాలు పోసుకునేందుకు ఏం లేదు అప్పుడు ఆ ఘట ఆకాశం ఏమైంది అంటే అది మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది ఆ ఘటాకాశం స్వర్గానికి వెళ్ళిందో మరో తోటికి వెళ్ళిందో అని కాదు ఘటాకాశము మహాకాశంలో విలీనమైపోయింది సో ఘటాది విలయం అను సుషిర భేదాహ ఇవ ఘటం ఎప్పుడైతే పగిలిపోయిందో ఘట ఛిద్రము అంటే ఘట అవకాశము దాన్నే ఘటాకాశము అని అంటారు ఆ సుషిరము అది ఏమైనట్టుది అదే ఆకాశంలో కలిసిపోయింది మహాకాశంలో కలిసిపోయింది ఇక్కడో ఘటం అక్కడో ఘటం పగిలేయనుకోండి ఈ ఘటాకాశం ఆ ఘటాకాశం ఈ రెండా మహాకాశంలో కలిసిపోయాయి అలాగే ఓ మహాత్ములు అన్నారు ఈ పూర్వజన్మ గురించి పరజన్మ గురించి చింతచేయకాయా ప్రజ్ఞాన ప్రజ్ఞానము స్వరూపము నీ స్వరూపం ప్రజ్ఞానం సత్యాన్ని గుర్తించకుండా దేహంతోటి తాదాత్మ్యాన్ని చెంది ఈగో నేను ఒక వ్యక్తిని నువ్వు అనుకుని పొరబడ్డావు వ్యక్తి లేదు ఏమీ లేదు ఉన్నదల్లా ప్రజ్ఞానమే ఆ ప్రజ్ఞానం ప్రకటమైనప్పుడు ఉన్నాడు ఈ వ్యక్తి ఆ ప్రజ్ఞానం ప్రకటమవడం మానేస్తే వ్యక్తి లేడు నిద్రపోయినప్పుడు ఏ వ్యక్తి ఉన్నాడు ఎనిజ్ నో పెర్సన్ ఆ ప్రజ్ఞానం ఉంది ఇంకో రూపంగా ఉంది ప్రాణరూపంగా ఉన్నది రక్తప్రసార రూపంగా ఉన్నది వీడు ఉన్నాడా ఏమండి మీరు ఆలోచించండి ఈ దేహం ఉన్నది నిద్ర తెలివిగా ఉన్నప్పుడు నేను అని ఒక ఈగోగా ఒక వ్యక్తిగా బతికొస్తున్నాను నిద్రపోయారు మంచం మీద పారేసరికి తీసుకెళ్ళి ఈ దేహాన్ని మీరే పారేయాల్సి మంచం మీద మంచం మీద పారేశారు ఏదో పక్కాది వేసి జాగ్రత్తగా మంచం మీద పారేశారు మంచం మీద పారేస్తే ఆ ప్రజ్ఞానము బయటకు వచ్చేటువంటి విండోస్ చెవి కన్ను ముక్కు మొదలైన విండోస్ మైండ్ ఈజ్ అనదర్ థింగ్ ఇవన్నీ క్రమంగా మూతపడ్డాయి మూతపడితే ఆ ప్రజ్ఞానం ఎక్కడున్న ప్రజ్ఞానం అక్కడ ఉండిపోయింది ఆ సమయంలో ఈ శరీరాన్ని దాన్ని ఎందు నిలబెట్టింది ఎవరండి మొన్నడు పొద్దున్న మళ్ళీ వీడు ప్రాణంతో బయటికి వేస్తున్నాడు దాని ఆ ప్రాణాన్ని అక్కడ కాపాడింది ఎవరంటారు ఈశ్వరుడే కాపాడింది ఈశ్వరుడు అక్కడ వైకుంఠంలో ఉండి ఇక్కడ దీన్ని కాపాడిందంటారా లేకపోతే సూర్యుడు ఈ అద్దాన్ని ప్రకాశింపజేసేడు అంటే సూర్యుడు సూర్యలోకంలో ఉన్న అద్దాన్ని ప్రకాశింపజేసాడా లేకపోతే సర్వవ్యాపకుడై ఇక్కడ కూడా ప్రవేశించి ప్రకాశింపజేసాడా సింపుల్ అదేవిధంగా ఆ ఈశ్వరుడే ఈ దేహంలో ప్రాణరూపంగా ఉండి దేన్ని నిలబెట్టాడు మొన్నడు పొద్దున్న మనం లేచాము అంచేతనే లేవగానే ఒకసారి దేవుడు దండం పెట్టుకోకుండా అందుకే మీరు లేచినప్పుడు ఏవేవో కొత్త కొత్త ఫంక్షన్స్ అన్నీ మొదలయ్యాయి చూడగలుగుతున్నాము వినగలుగుతున్నాము ఆహారాన్ని రుచి చూడగలుగు ఏవేవో కొత్త కొత్త ఫంక్షన్స్ ఆరంభమైనాయి వీటన్నింటి మూలం ఏదంటారు నిద్రలో ప్రాణాన్ని నిలబెట్టిన ఏ తత్వంగలదో అదే తెలివిలో కూడా ఈ ప్రకాశాలన్నింటినీ చేస్తోంది చెప్పాలి అది మీరా అది వ్యక్త్యా అది మిస్టర్ జాన్సన్ నాది కాదు దెన్ వేర్ డు యూ స్టాండ్ నవ్ మీరు చేయాల్సింది ఒక్కటే దట్ మిస్టర్ జాన్ పేరు మిస్టర్ జాన్సన్నే నో ప్రాబ్లం వ్యవహారంలో మిస్టర్ జాన్సన్ కింద వ్యవహరించండి బట్ ఈ మిస్టర్ జాన్సన్ ఈజ్ ఏ షాడో ఒక ఛాయాపురుషుడు మాత్రమే నేడా మరి వాస్తవమేమిటి ఆ ప్రజ్ఞానమే వాస్తవం ఆ ప్రజ్ఞానాన్ని వర్ణించండి ఏం వర్ణిస్తాం దాన్ని మీరు వర్ణించక్కర్లేదు వర్ణించడం కుదరదు దాన్ని నెగిటివ్గా చెప్పగలం కానీ పాజిటివ్గా చెప్పలేము ఆ ప్రజ్ఞానాన్ని వర్ణించండి ఓకే వర్ణిస్తాం పట్టండి మీ అనుభవంలో వచ్చేది ఏదైనా నిలబడేది ఉందా లేదు క్షరాయే సర్వము క్షరమే ఆ ప్రజ్ఞానము అలాగే నశించేది కాదు అని చెప్పగలరు ఆ క్షరం ఇంకెంతకంటే ఏం వర్ణిస్తారు Self-knowledge సెల్ఫ్ నాలెడ్జ్ మీన్స్ నూయింగ్ వాట్ ఈజ్ నాట్ సెల్ఫ్ self-knowledge. నాలెడ్జ్ దెర్ ఈస్ నో అదర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానము అనగా అనాత్మ ఏమిటో తెలుసుకుని అది అనాత్మనే అనాత్మగా తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము సత్యజ్ఞానం అంటే అసత్యాన్ని అసత్యంగా తెలుసుకుటయే సత్య జ్ఞానము ఎందుకంటే మీరు సత్య swarupulu ganuka. సత్యం మీకంటే భిన్నంగా ఉంటే సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి సత్యమే మీరే కూర్చున్నప్పుడు ఇంకా సత్యాన్ని సత్యంగా తెలుసుకునేదే ఉంది అసత్యాన్ని అసత్యంగా గుర్తించటమే సత్య జ్ఞానము సారీ తర్వాత యథ ఆకాశ సుషిర భేదోత్పత్తి ప్రళయ నిమిత్తం ఘటాద్యుపాధికృతమేవా తద్వత్ అక్షరీ నామూకృతదేహోపాధి నిమిత్తమే జీవోత్పత్తి ప్రళయ నిమిత్తం ఇది కొంచెం కఠినమైన భాష్యం మనం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి ఫినిష్ చేసుకున్నాము యథ ఎలాగైతే ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఇప్పుడు ఏమండి సర్వము పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మే అయితే మళ్ళీ అక్షర పరబ్రహ్మ నుండి జీవులు పుట్టారు అని ఎలా చెప్పారు అది ఎలా చెప్పారు అంటే చూడండి ఇప్పుడు సుషిర భేదములు ఉన్నాయి సుషిర అంటే చెప్పాను కదా అవకాశము ఘటాకాశము అదో సుషిరం చిన్న ఘటాకా టెన్ లీటర్ ఘటాకాశం ఫిఫ్టీ లీటర్ ఘటాకాశం ఇప్పుడు ఈ టెన్ లీటర్ ఘటాకాశం పుట్టింది సుషిరభేద ఉత్పత్తి ఫిఫ్టీ లీటర్ ఘటాకాశం పుట్టింది పుట్టిందన్నప్పుడు ఎవంటే టెన్ లీటర్ ఘటాకాశం పుట్టినప్పుడు దానికి కారణమేమిటి నిమిత్తం ఏమిటి మహాకాశం మహాకాశం నుంచే కదండి ఈ లీటర్ ఘటాకాశం పుట్టింది తర్వాత మహాకాశం నుండే ఫిఫ్టీ లీటర్ ఘటాకాశం కూడా పుట్టింది సో సుషిర భేద ఉత్పత్తి నిమిత్తం ఏమిటి మహాకాశం ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి నిమిత్తత్వం కాబట్టి మనం ఏమని చెప్పచ్చు మన జీవితంలో అనుభవానికి వచ్చేటువంటి సుషిర భేదములు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ మహాకాశం నుండే పుట్టాయి అని చెప్పచ్చు ఓకే ఇప్పుడు టెన్ లీటర్ ఘటం పగిలిపోయింది ఫిఫ్టీ లీటర్ ఘటం పగిలిపోయింది ఈ టెన్ లీటర్ ఆకాశము ఫిఫ్టీ లీటర్ ఆకాశం ఇవేమయ్యాయి మహాకాశంలో విలీనమైపోయాయి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి సుషిరభేద విలయ నిమిత్తం ఏమిటి మహాకాశం దేంట్లో విల విలయ విలయానికి ఆధారం ఒకటి ఉండాలి కదండి ఏమిటి విలయానికి ఆధారం ఏమిటి మహాకాశం కాబట్టి ఈ సుషిరభేదములన్నీ మహాకాశం నుంచే పుట్టాయి మహాకాశంలోనే విలీనమయ్యాయి నేను జాగ్రత్తగా గమనిస్తాను ఈ ఘటాన్ని తయారు చేసి వాడు ఎలా తయారు చేస్తాడంటే ముద్ద తీసుకుంటాడు మట్టి ముద్ద ఇంత ముద్ద ఇంతే ఉంటుంది అది దాని పెడతాడు ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ గురగిరగిరగిర తిరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎందుకు వాడు వీళ్ళ మీద ఎందుకు పెట్టడం ఎందుకంటే ఇప్పుడు ఆ మట్టి ముద్దలో దాని మధ్యలో ఇలాగా పిడికిలు వేస్తాడు ఇలా గుచ్చుతాడు గుచ్చి దాని మధ్యలో అప్పుడే ఒక వివరం ఏర్పాటు చేసేదాం ఆ వివరాన్ని అలా జాగ్రత్తగా మలుస్తాడు మీకు మట్టిని మలుస్తున్నాడు అనుకుంటారు మీరు మట్టిని ఏమిటి మలిచిది మట్టిని కాదు మలుస్తూ ఉంట మట్టిలో గ్రహింపబడే ఆ సుషిరాన్ని మలుస్తున్నాడు ఆఖరికి అలా మలిచి చక్కటి కూజా కింద చేస్తాడు సన్నని మూతొచ్చి చేస్తాడు విశాలమైన మధ్యప్రదేశ్ విశాలంగా ఉండి చేస్తాడు ఇవన్నీ చేస్తాడు సో చేసి ఇదిగో కూజా అంటాడు పూజాలో వాడి చేసింది ఆ తర్వాత దాని రంగులు అవి వేస్తారు అదంతా ఈ రంగులు ఇవి వేయటము దాని మీద నగిశీకి చెక్కడం ఇదంతా ఇదో అనదర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇదంతా కొంతమంది రంగులు వేసినా నగిశీకి చెక్కన కొండ తీసుకొచ్చా మూల పెట్టుకుంటారు అలా ఉరికే అలా ఉంటుంది ఎందుకంటే అది శోభ అనే ఏమిటో మరి ఆ అర్థం కాలేదు నేను చాలా అనాగరికుండా నాకు నాగరికత తెలియదు నేను ఉడికే ఏదో తిరగడమే కానీ ఏదో ప్రారంభ ప్రభావం చేత అలా తిరగడం గాలివాటం చేత తిరగడమే కానీ నాగరికత తెలుసున్నవాడిని కాదు ఈ కుండలో కుండలు ఇవి చూసి ఏమిటో మానవులు ఇలాగే ఉంటారని అనుకుంటూ ఉంటాను వాటిల్లో ఉండే సారమేమో నాకేం బోధపడలేదు సో ఓ మహాత్ములు అన్నారు వాట్ ఎవర్ ఐటమ్స్ యూ యూజ్ యూ పొజెస్ డెమ్ ఓన్లీ అవి ఎక్కడ పెట్టుకుంటే నీకు సమయానికి వినియోగానికి వస్తాయో అక్కడ పెట్టుకోవడం దిస్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్ అని చెప్పారు అది నా మనసుకి బాగా పట్టింది ఇంటీరియర్ డెకరేషన్ పెట్టే అంతే దాని సారమని నా అభిప్రాయం అంచేత నేను ఆ సంచి మూసుకెళ్ళతో ఉంటాను అనుకోండి ఆ సంచి మీద వాడు అలంకారం కోసం ఓ బటన్ పెడతాడు అలంకారం కోసం పెడతాడు ఆ బటన్ దా అది అలాగ అందంగా పెడతాడు దానివల్ల ఆ బటన్ వల్ల అది పట్టుకుందుకు కానీ జిప్పు తీసేందుకు కానీ వేసేందుకు కానీ ఉపయోగించేది కాదు అవన్నీ ఉండగా సోఫ కోసం ఇంకొకటి పెడతాడు ఓ ఇలాగో ఒక బ్యాటర్న్ ఒకటి పెడతాడు దాని మీద ఓ డిజైను అది వేస్తుంది దానికేమో ఏదో బ్రాష్ ఏదో పెట్టి నగిషీ చేస్తే మెరుస్తూ ఉంటుంది నేనేం చేస్తానంటే ఈ బటన్ చూసి దీని వెనకాలేముందో చూస్తాను దాని వెనకాల రెండు హుక్స్ ఉంటాయి జాగ్రత్తగా రెండు హుక్స్ తీసి బటన్ తీసి పక్కన పెడతా ఎందుకంటే ఈ బటన్ ఒకటి మో మోత ఎక్కడికి పెడితే అక్కడికే సో ది ఐడియా ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఏవో ఉంటాయి అన్నెసరీ వాల్యూస్ నా అభిప్రాయం సో కుండ మీద నగిషీలు ఇవ్వి అలాంటి పెట్టి కుండానగా ఆకాశాన్ని ఒక విధంగా మలుచుకుని దాన్ని సుషిర భేదం కింద మనం డెవలప్ చేసుకోవటమే కాబట్టి ఇప్పుడు ఈ సుషిర భేదము ఆకాశం నుంచే పుట్టింది ఇవి కూడా పగిలిపోయిందనుకోండి సుషిర భేదము మహాకాశంలో విలీనమైపోయిందనే చెప్పాలి అంతే ఈ ప్రజ్ఞానం కూడా అంతే దీనికోసం పూర్వజన్మేమిటి ఉత్తర జన్మేమిటి ఎందుకు వచ్చిన మీమాంసంతా కూడా ఈ ప్రజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పంచభూతాలు కలిసి ఒక దేహం ఎప్పుడైతే ఆరంభమైందో ఆ సర్వవ్యాపకమైనటువంటి అక్షరతత్వం దాంట్లో తక్కువనే రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అయిందంతే దాంట్లో అలా ప్రకాశించేసింది అద్దంలో సూర్యుడు పడిపోయినట్టుగా అద్దంలో సూర్యుడు పడకుండా మీరు ఆపగలరండి ఆపలేరంతే ఎందుకంటే సూర్యకాంతి యొక్క మహిమటిది సర్వవ్యాపకం ఉంది అలాగే ఈ ప్రజ్ఞానం దీంట్లో ప్రకాశించేస్తోంది దీన్ని ఎవడ ఆపగలడం నోబడీ కెన్ స్టాప్ ఇట్ సో ఎప్పుడైతే దీంట్లో పడిపోయిందో బుద్ధి ఏదో రకంగా పనిచేస్తుంది మనస్సు ఇంకో రకంగా పనిచేస్తుంది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఈ దేహము అనేక కర్మల నుంచి వస్తుంది దాంట్లో బలం కాలం చేస్తుంది ఇంకా ఆ ప్రజ్ఞానం యొక్క శక్తిని అది తట్టుకోలేని స్థితి వస్తే కొండ విచ్చిపోయినట్టుగా విచ్చిపోతుంది నా వల్ల కాదు బాబోయే విచ్చిపోతుంది అంతే ఓవర్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఇంకోసం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ప్రజ్ఞానం ఈశ్వ ఈశ్వరునించే ఉత్పన్నమైనది ఈశ్వరునిలోనే విలీనమైనది మనిషి సింపుల్ ఆన్సర్కి ఇష్టపడ్డటం కాంప్లెక్స్ ఆన్సర్ చెప్పాలి So that he can hold on to that thing. Simple answer, no, Malhe, no, no. Ipne, bantara, o, Simple. Kosa, I can't ask you, I can't ask you, I can't ask you, I can't ask you, I can't ask you, I can't ask you, Now what do you say? I can't ask you, I can't ask you. Simple. In, in the world, the literature eh, of this M.A.O. is the truth, it's not true, it's not true, it's not true, it's a superstructure, it's a Kalpanachatur, ఇంతకు మించి సత్యం ఇంకేమి మహాత్ములు ఈ సత్యాన్నే బోధించేవారు జనాలకి ఈ సత్యము అంత ఆకర్షణీయంగా జనాలకి ఆకర్షణ కావాలి సారం అక్కర్లేదు ఆకర్షణ కావాలి ఒక ఆయన్ని కలిశాను ఫుడ్ స్టైలిస్ట్ అనే ఒక ఆయన కలిశాను ఆయన ఉన్నారు స్వామీజీ నేను ఏదో పండుతో తింటున్నా స్వామీజీ మీకు ఆ పండుని సమ్ పీచర్ వట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ దాన్ని నేను ఐ విల్ పుట్టిన సచే సచే వండర్ఫుల్ లోటస్ షేప్ లో తయారు చేసి మీకు ఇస్తాను అన్నారు ల వదులు పెట్టండి అది లోట్లో పారేసుకుని గుటుకుమన్న అభిలేషం అయిపోయింది ఆయన పాప నిరుత్సాహపడ్డాడు అప్పుడు ఇంకో కానీ ఆయన పని ఆయన చేశారు ఆ లోటస్ షేప్ లో తయారు చేసి అలా పద్మాకారంగా తయారు చేసి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆయన ఆ పద్మాను చూసా ఎంత అందంగా ఉంది అని ఆయన దాన్ని సంతోషించి ఆస్వాదించారు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఫుడ్ స్టైల్ ఫుడ్ స్టైలి స్టైల్ అని చెప్తే నేను ఓ ప్రశ్న అడిగాను నేను ఉండబట్టలేక అడిగాను మీరు ఆ ఫలాన్ని ఆ లోటర్ ఆకారంలోకి తీసుకురావటంలో ఇస్దేరని వేస్టేజ్ ఆఫ్ ది ఫ్రూట్ ఆర్ నాట్ అని అడిగాను అంటే ఎంతో లేదండి అన్నారు ఎంతో కొంత ఉందా లేదా ఎందుకంటే పై ముచ్చిక కింద ముచ్చిక తప్ప నువ్వు మరేది పద్యంలో గింజ ఇంటే పారాయాలి మిగతాదంతా తినేసేయాలి వేస్ట్ ఉందా లేదా లేదండి కంటే ఎక్కువ ఉండదు టెన్ వేస్ట్ ఉందా హూ హ్యాస్ గివెన్ యూ ది రైట్ టు వేస్ట్ లైక్ దాట్ ఈశ్వరుడు నిర్మాణం చేసిన ఆహారాన్ని చేతనైతే భక్షించాలి అయితే ఎదరవాళ్ళకి ఇవ్వాలి కానీ ఏడు ఫుడ్ స్టైల్ పేరు పెట్టి అలాగా వేస్ట్ చేస్తూ ఉండటం ఇదో సో దిస్ ఈస్ హైట్ ఈస్ సో ఆ విధంగా ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి వెళ్తాం ఎందుకు వచ్చిన ప్రశ్నలు ఇవి ఈశ్వరు నుంచి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞానము అలా ప్రకాశం ఇస్తోంది దాన్ని గుర్తించి దానికి శరణం వేడి అలాగా నిలిచిపోవాల్సింది పోయి ఎక్కడి నుంచి పుట్టావో ఎక్కడికి వెళ్తాం వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఈశ్వరుడి నుంచి పుట్టి ఈశ్వరుని నిలిచి ఈశ్వరునిలో విలీనమగుట ఇది పరమసత్యం దీనికి ఆకర్షణ ఉండదు ఆకర్షణలే నేను ఆకర్షణ కోసం చెప్పాను ఆ ఫుడ్ స్టైలిస్ ఆకర్షణలేని సమాచారం అది ఏనివే సో యథా ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తం ఘటాద్యుపాధికృతమేవ అంటే ఇప్పుడు ఆకాశం నుంచి ఈ సుషిర భేదాలు పుట్టేయంటే ఎలా కొత్తగా పుట్టే కొత్తగా ఏం కుట్టలేదండి ఉపాధి భేదాన్ని పుట్టినట్టుగా వ్యాఖ్యానం చేసుకుంటున్నాం మనం ఇది అంతే తద్వత్తు అదేవిధంగా అక్షరశాపి అండి అక్షర పరబ్రహ్మ జీవరూపంగా పుట్టిందంటే అక్షర పరబ్రహ్మకి పుట్టుక ఏమిటండి అంటే నామరూపకృత దేహ ఉపాధి నిమిత్తమేవ నామరూపములు అనబడేటువంటి దేహమనే ఉపాధి ఏదైతే కలదో ఆ ఉపాధిని అనుసరించి ఆ ఉపాధి పుట్టినప్పుడు అక్షర పరబ్రహ్మ పుట్టింది జీవరూపంగా పుట్టింది జీవ ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఆ ఉపాధి విలీనమైపోయినప్పుడు అక్షర పరబ్రహ్మలో విలీనమైపోయింది ఎక్కడ విలీనమైపోయిందో అక్షర పరబ్రహ్మలో ఎందుకు విలీనమైపోయింది అంటే కొత్తగా విలీనమైందే లేదండి ఆ ఉపాధిని బట్టి ఉపాధి విచ్ఛిన్నమైపోవడం చేత అక్షర పరబ్రహ్మలో విలీనమైపోయిందని మనం లేక వ్యాఖ్యానం చేశాం అంతకుముందు విలీనమయ్యే ఉంది కొత్తగా విలీనం అయ్యేది లేదు ఈశ్వరు నుంచి విడిపడితే అసలు ప్రకాశం ఉండదు ఉనికి కూడా ఉండదు ఈశ్వరు నుంచి విడివడి పనేం లేదు ఈ బల్బు నెట్వర్క్ నుంచి విడిపోయిందనుకోండి ఇంకేం ప్రకాశిస్తున్నది అది ప్రకాశిస్తున్నంతసేపు నెట్వర్క్ ఉందే ప్రకాశిస్తుంది పుట్టినప్పుడు నెట్వర్క్ నుంచి పుడుతుంది ఆర్పిస్తే నెట్వర్క్లో తెలియని ఇప్పుడు అన్ని బల్బులు అంతే మనం అందరం కూడా విఆర్ ఆల్ సో మెనీ బల్బ్స్ ఆఫ్ ది ఇన్ ది నెట్వర్క్ ఆఫ్ యూనివర్సల్ ప్రాణ కాబట్టి నెట్వర్క్ స్టే కాన్స్టెంట్గా ఉంటుంది నెట్వర్క్లో తక్కువ హెచ్చు తగ్గులు ఉండవు బల్బులు కొన్ని కొత్త బల్బులు వెలుగుతూ ఉంటాయి పాత బల్బులు ఆరిపోతూ ఉంటాయి అంటే దట్స్ ఎడ్ పీరియడ్ దట్స్ ఇడ్ ఈ సత్యాన్ని గుర్తించాలి ఇది చాలా సింపుల్ సత్యం వెరీ ఆబ్వియస్ ట్రూత్ ఆల్సో దీంట్లో అంత పెద్ద కష్టమేముందండి దీన్ని తెలుసుకోవడానికి ఏమంత పెద్ద కష్టపడాలి ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ సో ఆబ్వియస్ అంటే The human mind misses always the simple and obvious truth. It wants some work of some structure of human mind. Structure of people get what they deserve. It is as simple as that. Structure of people get what they deserve. It is as simple as that. So, if you are talking about this, it is not a place that you have a conversation. There is a place in the world. There is a place in the world. దాన్ని కొంచెం జాగ్రత్తగా వివేకంతో పరిశీలించి వి హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆ గాలివాటంలో కొట్టుకుపోకూడదు అది దట్ ఈస్ ది ఐడియా ఎందుకంటే పరమ సత్యము దాన్ని ఎలా గట్టిగా పట్టుకుని వేలాడటం అది సాధకుల యొక్క లక్షణం సారీ తర్వాత మాత్రం దివ్యోహ్యమూర్తపురుష సబాహ్యాభ్యంతరోహ్యజ అప్రాణోహ్యమనాశుభ్ర్యక్షరాత్పరపర చాలా గొప్ప మంత్రం విస్తారమైన వివరణ కలిగిన మంత్రం సో ఈ పరబ్రహ్మ ఉన్నదే అక్షర పరబ్రహ్మ దివ్య దివ్యమైనది దివ్యమైన అంటే ఇప్పుడు అక్షర పరబ్రహ్మ ఎక్కడుంది ఈ దేహమునందు ప్రజ్ఞాన రూపంగా ప్రకాశిస్తుంది కదండి సో ఈ ప్రజ్ఞాన రూపంగా ప్రకాశిస్తూ ఈ దేహంలో ఈ శరీరం ఉన్నదే ఇది దివ్యం కాదు శరీరం దివ్యం కాదు శరీరముందు ప్రకాశించేటువంటి ప్రజ్ఞానము దివ్యం బల్బు దివ్యం కాదు దాంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ దివ్యం అది ఎప్పటికీ నశించేది కాదు అది ఓ రూపంలోని మరో రూపంలోకి మారీ దేగాన్ని నశించి కాబట్టి దివ్య దివ్య అంటే అర్థం అది అలౌకికము అని కూడా చెప్పచ్చు అంటే లౌకిక విషయాల వంటిది కాదు ఆత్మ లౌకిక విషయాలు నామరూపాత్మకంగా ఉంటాయి ఈ ఆత్మ చైతన్యము పరబ్రహ్మ దివ్య దివిభవ దివ్య ఇవి ఎక్కడో సెవెంత్ హెవెన్లో ఉంటుంది అని అలాగే చెప్తే అది ఉరిగే పురాణ గాథ కింద ఉంటుంది ఉపనిషద్వాక్యంగా ఉండదు దివ్య అమూర్త దానికి ఒక ఆకారము లేదు ఆకాశాన్ని గురించి చెప్పాలంటే ఏం చెప్తారో అమూర్త అని చెప్పాల్సి ఉంటుంది ఆకారం ఎందుకండి ఆకారం మీద మనస్సు బాగా దృఢంగా అలవాటు పడిపోయి నేను నామరూపాలను బాగా డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను బికాజ్ దాంట్లో ఉన్న ట్రిక్ నాకు తెలుసు ఆ ట్రిక్ ఏమంటే మనస్సు నామరూపాల మీద అంకితమై ఉన్నంత కాలము మీకు సత్యం దొరకదు అది దాంట్లో ఉండే ట్రిక్ నామరూప యూ షుడ్ బీ ఏబుల్ టు నిగేట్ నేమ్ అండ్ ఫామ్ నామరూపాలని అలాగా తిరస్కరించి ఆ నామరూపంలోకి అతీతమైనటువంటి ఆ తత్వాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఎలాగ మనస్సుతో పట్టుకోవడం కుదరదు ఎందుకంటే మనస్సు నామరూపాలకి మాత్రమే అంకితమై ఉంటుంది నామరూపాలు దాటితే అది మనస్సుకి దొరకదది మరి ఎలాగా అంటే మనస్సు చేతను స్వీకరింపబడుతూ ఉండే నామరూపములు అయథార్థము అనే దృష్టిని బాగా అలవాటు చేసుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు ట్రాన్సెండ్ ది నేమ్ అండ్ ఫామ్ అండ్ ఆల్సో ద మైండ్ సైమిల్టేనియస్లీ కాబట్టి దట్ ఆ ఇనెక్స్ప్లికబుల్ వాక్యాల్లో వర్ణింప కానిది కేవల సత్త దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆల్సో దట్ సెల్ఫ్ ఎవిడెంట్ బీయింగ్ దానిని మీరు పట్టుకోగలుగుతారు యూ యూ కెన్ ఆత్మ సంవేద్యత ఆయాతి అని అంటారు శంకరుడు చాంద్రోగ్య భాషలో అది మీరు మీ అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఎప్పుడో తెలుసునండి మీరు నామరూపముల మనస్సుకు అతీతంగా మాత్రమే దాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు మనస్సుకు అతీతంగా అది అనుభవానికి రావాలి అంటే మనస్సుకుండే లక్షణాలని కొంత డైల్యూట్ చేయాల్సి ఉంటుంది మనస్సుని బలంగా పెట్టుకుంటే దివ్యస్వరూపాల అనుభవానికి వస్తుంది మనస్సుని బలం చేసేది ఏమిటో తెలుసునండి నామరూప దృష్టియే మనస్సు యొక్క బలము మనస్సుకి బలాన్ని కలిగించేది అదే అంటే మనస్సుకి బలం అంటే నేను అంటున్నాను మనోబలము ఆత్మబలము అది కాదు ఉండే అజ్ఞానం పకడ్ పకడ్ పకడ్డు ఉంటుంది గట్టిగా పట్టుకుని ఉంటుంది ఏమిటి ఆ జ్ఞానం యొక్క పకడ్డు ఏమిటంటే నామరూపాలే అందుకండి ఇంకేమి ఇంచేతనే ఇప్పుడైనా ఈ దేవుణ్ణి పూజించేప్పుడు కూడా నామరూపాత్మకంగా పూజిస్తూ ఉన్నా నామరూపములకు అతీతమైనటువంటి తత్వము అనే సత్యాన్ని విస్మరించరాడు ఆ సత్యాన్ని విస్మరించి మనకి ఇన్ని రెలిజియన్స్ ఉంటాయి ఓ నామరూపాలను పట్టుకుని ఒకడు శైవుడు అంటాడు ఇంకో నామరూపాలను పట్టుకుని ఇంకోటి వైష్ణువుడు అంటాడు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు నామరూపాలతో దెబ్బలాడుకుంటారు చూడండి వీడి ఈ దెబ్బలాడేవాడు నాయం హొందిన హన్యతే అని ఈ దెబ్బలాడేవాడు ఇద్దరు హృదయాల్లో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు గురించి వీళ్ళిద్దరూ దెబ్బలాడుతూ ఉంటారు అజ్ఞానం అలా ఉంటుంది కాబట్టి నామరూపములకు అతీతమైనటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి నామరూపాలను న్యూట్రలైజ్ చేస్తూ ఉండాలి అంచేతనే శృతి అమూర్త నామరూపములకు అతీతమైనది ఒక విశిష్టమైన రూపము లేనిది ఎందుకంటే సర్వవ్యాపకమైనటువంటి తత్వము అది విశిష్ట రూపాన్ని ఎలాగ కలిగి ఉంటుంది విజయన విష్ణు సహస్రనామం పాఠం చెప్పారు పూజ్య స్వామీజీ నేను విన్నాను ఆ పాఠం విశ్వం విష్ణు అని విష్ణు అంటే నామరూపంలో అతీతంగా సర్వవ్యాపకమైనటువంటి ఆ ప్రజ్ఞానతత్వానికి విష్ణువు అని పేరు వ్యాప్నోతీతి విష్ణు కానీ మనము చతుర్భుజ రూపంగా శంఖచక్ర కథ అశీధార వరద అభయ ఇలాంటివన్నీ భావన చేస్తాం మరి ఇది ఈ సమాచారం అంతా ఏమిటి అంటే ఈ సమాచారం అంతా ఉపాసన కోసం వాసన కోసం సమాచారం కానీ వాస్తవంగా విష్ణువు అని ఒక ఆయన అలా కూర్చుని అక్కడ నిలబడి ఉంటాడని ఆయన ఇటు తిరుగుతూ ఉంటాడని అలాగే కాదు విష్ణువు కంటే భిన్నంగా ఏదీ లేదు అని ఆ మూర్తతత్వాన్ని తెలుసుకునేదాకా మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది దివ్యోహ్యమూర్త పురుష పురుష అంటే ఎక్కడో ఒక ఆయన నిలబడి ఉంటాడని కాదు పురుషుడు ఆయన మొగాయన ఇది మేల్ మేల్ ఫిమేల్ ప్రాబ్లం ఆల్సో థియలాజీఎమ్స్ ఉన్నారే ఈ థీలాజియన్స్ ఎప్పుడైనా చెప్తారు మీకు థీలాజియన్స్ పొలిటీషియన్స్ లాంటివి నిజంగా దాని వెనకాల పెద్ద థీసిస్ ఉంది ఈ థీసిస్ నేను అమెరికాలో చెప్తే వాళ్ళు కరెక్టేనని అన్నారు అంచేది మీకు కూడా ఎప్పుడైనా చెప్తాను సో పురుష పురుష ఉంటాడు ఆయన పురుషాధిపత్యం గలవాడు ఆయన భార్య ఆయనకి పద పాద సంవాహనం భార్య పాద సంవహనం చేయడం తప్పేం కాదు మంచిదే కానీ అలాగంటే ఈశ్వరుడి అటువంటి నామరూప భేదం లేదు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పురుష అంటే పూర్ణ ఎక్కడో చోట తొక్కుపోయి ఉంటే పూర్ణుడు ఎలా అవుతాడు పూర్ణ పురిషయ వస్తుంది భాష్యకారులు చెప్తారు స ఇప్పుడు ఈ పరమేశ్వరుడు గురించి కదా మనం తెలుసుకుంటూ ఉంటా ఈశ్వరుడు బయట ఉన్నాడా లోపల అడిగితే ఈశ్వరుడు బయట ఏమైతుారండి లోపలు ఉన్నాడు మునీనాం హృది దైవతం ఆ యోగులు దేవుడు లోపల ఉన్నాడన్నారు పోతే భక్తులను అడిగితే దేవుడు ఎక్కడున్నాడంటే బయట నాడి చెప్తాడు భక్తులు అయ్యప్ప భక్తులు రకరకాల భక్తులకి ఏముంది పేరు మారింది తప్పిస్తే భక్తులు కదా సో దేవుడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు అందుకోసమే ఏదో టూరిజం అని ఇదని ఇండియాలో భక్తి భేసుడ్ టూరిజం ఎక్కువ అమెరికాలో భోగా బేసుడ్ టూరిజం ఎక్కువ బహామాస్ అని ఏదో ఇదని అదని చాలా భోగాలకు సంబంధించిన టూరిజం ఎక్కువ ఇండియాలో భక్తి బేస్డ్ చాలా టూరిజం ఉంటుంది వచ్చి ఒకే ఆల్ వండర్ఫుల్ ఇప్పుడు ఇంతకీ దేవుడు ఎక్కడ ఉన్నట్టు సో ప్రతిమా స్థూల బుద్ధీనా స్థూల బుద్ధీనాం అగ్నిర్దేవో మనుస్మృతికారుని శ్లోకం ఇది మనుస్మృతి శ్లోకాలు ఉన్నాయి సో అగ్నిర్దేవో ద్విజాతీనాం వైదికులకు దేవుడెడే అంటే అగ్నిహోత్రమే దేవుడు మునీనాం హృద్ది దైవతం మునులకు అంటే యోగ మననశీలు కొంటే తపస్సు చేసుకుని హృదయంలో దేవుణ్ణి దర్శిస్తారు ప్రతిమా స్థూల బుద్ధీనాం స్థూలమైన బుద్ధి అంటే స్థూల బుద్ధి అంటే గ్రాస్ మైండ్ అంటే నామరూప బుద్ధి అర్థం నామరూపాలు ఉంటే కానీ అసలు వాడి మనసుకి ఎక్కదు